శ్రీ గురుగ్రో నమరి ఓం శృతి శ్రుతిపురాణా నమామిర్భగవత్పాదశంకరం లోక శంకరం ఇతరేషా చానుపలే ప్రధాన కారణవాదము స్వీకార్యము కాదు దీక్షగా చెప్పేస్తున్నా ఇందువల్ల అంటే వేద విరుద్ధము కనుక అయితే ప్రధాన కారణవాదాన్ని తిరస్కరిస్తే సాంఖ్య స్మృతి అది కపిలుడు చెప్పినది కపిలుడు అంతటి గొప్పవాడు చెప్పిన మాటని ఉంది కదా అది ఎలా మీరు తిరస్కరిస్తారు అంటే కపిలుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తే ఇంకో అర్హదం ఉందని కాబట్టి పెద్ద పెద్ద పేర్లు పెట్టి భయపెట్టి ఒప్పించేట్లా చేయటం సమ్మతం కాదు అది యుక్తి విరుద్ధము స్కృతి విరుద్ధము కాబట్టి అది ఉపసలదు అని చెప్పేశాం ఇతరేషాంత అనుపలబ్ధే అతి ప్రధానం ఒక్కటే చెప్పలేదు ప్రధానం జపత్కారణం అంటాడు ఆ ప్రధానం నుంచి మహత్వం పుడుతుందంట మహత్వం నుంచి అహంకారము ఇది ఇతరముడు ఇంకా ఇలాంటివి ఎవరు చెప్తారే ఇతరేషాము బహోజనం ఉంది ఆ అహంకారం వల్ల నువ్వు కాదు సాత్విక తా రాజసా తామస మొత్తం ఇతర రోజులు నాలుగు వేలైన ఇవి ఎక్కడా కనపడవు మీకు ఇతర ఏషించే అనుకూల నుంచి ఎక్కడ కనపడతాయి ఎక్కడ కనపడవు ఎక్కడైనా చూపించండి మీరు మహత్వత్వం ఎక్కడప్పుడు చూపించింది కనపడదు వారు వేదంలో ఎవరైనా చెప్పారంటే అది లేదు ఇంకే మోడల్ బాగుందని తీసుకోవడానికి అభ్యంతరమేమి లేదు కానీ ఇవి ఇవేమీ కనపడవు మనకి లోకంలోనూ కనపడవు రేణమంత్రాల్లోనూ కనపడవు తైత్రీయ స్ఫూర్తి తీసుకోవడం ఎలా ఉంటుంది తస్మాత్వా తస్మాత్ ఆత్మ ఆకాశ సంభూత పరమాత్మ నుండి ఆకాశం పుట్టిందని కానీ పరమాత్మ నుండి మా ప్రధానము మహత్తత్వము అలా ఏమైనా ఉందా చానోగ్యం తీసుకోండి సత్ తత్తేజ అసూజ తేజస్సు సత్తు నుంచి తేజస్సు అత ఐతరే తీసుకోండి అక్కడే ఉంటాయి ఎక్కడా కూడా మీరు చెప్పిన ఈ మహత్తత్వము ఇవి కనపడవు వేదమంత్రాల్లో కనపడవు కొన్ని లోకంలో ఉన్నట్లయితే వేదంలో లేకపోయినా కనపడేదాన్ని తిరస్కరించడానికి వీలు ఉండదు కొన్ని ఎక్కడైనా మీరు చూపించండి ఆకాశస్వంభూత ఆకాశం కనపడుతూ ఉంటుంది తేజస్సు కనపడుతూ ఉంటుంది పంచభూతాలు కనపడుతూ సూక్ష్మ పంచభూతాలు మనకు మన దేహంలో ఇంద్రియముల రూపంగానే భాంపిస్తూ ఉంటాయి అంటే తప్ప నువ్వు చెప్పిన మహత్తత్వం అనేటువంటిది అక్కడ కనపడలి మరి నువ్వు నిన్నమాట దాకా మా నేను చెప్పిన వాటిని అంగీకరించినట్లుగా తలకే ఉపయోగం మాకు అభ్యంతరం లేదు కాబట్టి తలకే ఊటం ఇప్పుడు నువ్వేమో ఈ రకమైన ఆర్గ్యుమెంట్ లోకి వస్తే రిజర్వేషన్ చే అనుపలబ్ధే మహత్తత్వాన్ని వాటిని కూడా ఎదురుపెట్టడానికి మాకు అభ్యంతరం లేదు మాకు ఎంతవరకు అంటే పరమాత్మ పంచభూతం లేదు దేహం ఉండే పంచ సూక్ష్మం పోతుంది సర్వడింగ్ యోగవాళ్ళ మహత్వత్వాలు ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టేజెస్ మాకు ఏమంత పట్టుదల లేదు అని చేత ఈ శాస్త్రము అంగీకారం కాదు అది సూత్రం దాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రధానాదితరాన్ని కానీ ప్రధాన పరిణామత్వ స్మృతం కల్పితాన్ని ప్రధానము పరిణమించి మహత్తత్వం వస్తుంది అది పరిణమించి అహంకారం వస్తుంది అంటూ ఇలాగా సాంఖ్య స్మృర్తిలో వాడు పెట్టుకున్నారు ఒక తంత్రం ఒక తంత్రం పెట్టుకుంటారు ఒక తంత్రం పెట్టుకోవాలి వాళ్ళే వాళ్ళే కల్పించుకుంటారు ఒక తంత్రం ఇప్పుడు దేవుడు ఒక పెద్ద గుడ్లు ఆయన చిన్న చిన్న గుడ్లు ప్రకటన అన్నాయి అని ఎలా గుడ్లు బాగున్నారు ఇక్కడ నావుడు ఇక్కడ నాగు ఇక్కడ నాడు అక్కడ పెద్ద ఈ తంత్రాన్ని కల్పించి వాళ్ళంత వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు థియలిటికల్ ఫిజిక్స్ ఉంటుంది థియరిటికల్ ఫిజిక్స్ లో వాళ్ళు ఏవేవో ఇనియర్స్ భూములోకి తీసి ఏవేవో ఇనియర్స్ అలాగా మహదాజ మహదాజు నా వేదే లోకేగా ఉపలబ్ధి చెప్తాయి అది వేదంలో కనపడం లోకంలో ఇక భూకే ఇక్కడ ఇంత వరకోవచ్చు ఇక్కడి నుంచి ప్రధానాదితరాని ధ్యాని ప్రధాన పరిణామత్వేనా సౌకల్పితాన్ని మహజాదీని మహతత్వము మొదలైనవి తీసుకోండి ఇది ప్రధానము కంటే ఇతరులు ప్రధానము కంటే ఇతరములు అంటే సూత్రంలో ఇతరే శాంతాలు లబ్ధి హందిగా అలాగన్నమాట ప్రధానం ఒక్కటే కాదు ఇతరములు తర్వాత ఇది ఆ కటుల స్మృతిలో యామి స్మృతవు అంటే కటుల స్మృతి ఎందు ప్రధాన పరిణామత్మే కల్పిస్తాను ప్రధానము అది మాట కొలిచింది మహత్వం వస్తుంది అంటే వాడు నతాని వేదే లోపే వా అవి వేదమునందు వాటి మాట ఎక్కడా కనపడదు వేదం ఎక్కడా చెప్పలేదు లోకంలో కొన్ని ఉన్నాయంటే రోజు మహత్తత్వం అక్కడ ఉంది హౌకల్ వేరే వాళ్ళు చెప్పిన ఎప్పుడుపైన మన ముందు కనపడుతూ ఉంది హౌకల్ న్యూ డిస్క అండ్ డిస్కౌంట్ ఇట్ అని అనొచ్చు కానీ లోకంలో కూడా మాకేం కనపడలేదు మాకు పంచభూతాలు కనపడుతున్నాయి అంతే భూత ఇంద్రియాన్ని తాబతుంది లోకం ప్రసిద్ధత్వా భూతములు ఇంద్రియములు భూతములు అంటే పంచస్వమ భూతములు ఇంద్రియములు అంటే పంచ సూక్ష్మభూతములు కన్ను అంటే అవి తేజస్సు చెవి అంటే శబ్దము సూక్ష్మ సూక్ష్మాకాశం కాబట్టి పంచ స్థూలభూతములు బయట ఉన్నాయి పంచ సూక్ష్మభూతములు ఇంద్రియముల రూపంలో లోపలు ఉన్నాయి ఆ స్థూలభూతముల యొక్క ధర్మములుగా శబ్దస్పృష రూపంధములు కూడా సూక్ష్మభూతములు బయట ఉన్నాయి ఎంతో లోకరం ఉన్నాయి కదా అంటే ఆ సందర్భము బయట ఉన్నాయా లోపలు ఉన్నాయా అని ఆ టాపిక్ కాబట్టి ఇవైతే కనబడుతూ ఉన్నాయి లోకంలో కనబడుతున్నాయి వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది ఆకాశ సంభూత ఆకాశ వాయువు ఇత్యాది కాబట్టి వాటిని లోకంలో కనపడే వాటిని కానీ వేదంలో చెప్పబడే వాటిని కానీ లేక లోకంలోనూ వేదంలోనూ కూడా ఉన్న వాటిని మీ స్మృతిలో పెట్టుకోవచ్చు మొత్తం శక్తి శత్యతే వాటిని స్మరించవచ్చు స్మరించడం అంటే స్మృతిలో భాగంగా చేసుకుంటారు అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వేదంలో లేవు లోకంలో వాటిని మీరు తీసుకొచ్చి స్మృతిలో పెట్టడం ఈ సూత్రంలో కాదంటే అందరి చేత క్వశ్చన్ చేయకుండా యాక్సెప్ట్ చేయబడిన వాటిని కూడా కొట్టి సూత్రం వాటిని కూడా కదే చెప్పడానికి నో అని చెప్పడానికి ధైర్యం ఉండాలి తీసుకునేది అంటే కాదండి మీరు మొన్నటిగా ఒప్పుకున్నారు కదండి మాకు అభ్యంతరం లేదు కాలేదు ఒప్పుకున్నాం ఇప్పుడు మాకు ఆ కాలిక అద్దోష్టం అంటే తీసేస్తాం అంతే వాటిని కూడా తోసుకొచ్చు అలోపవవేద ప్రసిద్ధత్వాస్తు మహారాజీనామం ఇంద్రియాథస్ నృతిరవ కల్పతే ఇంద్రియములు వినండి ఐదు ఇంద్రియాలు ఇంద్రియార్థములన్నీ ఐదు ఒకడు అంటాడు నాకేదో ఒక గురువు గారు వ్యక్తి మీద వేలు పెట్టగానే నాకు క్లాష్ మీద అంటే కళ్ళు కళ్ళు తెలిస్తే కనపడిందా కళ్ళు మూసుకుంటే కనపడిందా కళ్ళు మూసుకుంటే కనపడిందంట కళ్ళు మూసుకున్న కానీ అంటే గురువు గారు వేలు పెట్టేలాగానే ఇంద్రియం పెళ్ళేసింది దానికి కనపడుతుంది ఇలాంటి వేషాలు ఇలాంటి వేషాలు మీరు తెలిసి వేస్తున్నారు తెలియకుండా వేస్తున్నారు నేను చెప్పలేం కానీ ఇటువంటి వేషాలు లేదు ఆరోజు ఇంద్రియమే దేవుడు లేదు ఆ ఇంద్రియాలు ఐదు ఇంద్రియాలకి ఐదు విషయంలో దేవుడు పెట్టాడు సంతస్పర్శ రూపక గ్రంథము అయ్యే ఆ రోజు లేదు లేదండి ఎక్కడ ఇబ్బంది లేదండి ఇకనా అని చెప్పిన ఇల్లా అంటే బంగారం వచ్చింది అల్లా అంటే దేవుడు వచ్చేడు ఇలాంటి మాటలు ఉన్నా చూశాడు అయితే కొట్టండి నుంచి చపాతీ వచ్చింది ఇలాంటి మాటలు ఉన్నా చూశాడు ఇట్ డజన్ మ్యాటర్ నేనంట ఈ జనరేషన్ వాజ్ matter. It మ్యాటర్ ఇట్ డజంట్ మ్యాటర్ నేనంట జనరేషన్ వాజ్ మిస్టిలేటెడ్ డజన్ matter. matter. A, a galaxy of scholars was మిస్టిలేటెడ్ డజన్ matter. ఇంకా వర్క్ లేదు కదా ఏం డెమోక్రసీ ఎలక్షన్స్ ఓటు కానీ ఒక్కడు ఉంటాడు నాకు ఆశ్చర్యం వెస్టర్న్ హ్యూని సిఎల్లో భూమి దొంగంగా ఉంటుంది సూర్యు చుట్టూ తిరుగుతుంది అని చెప్పిన ఒక్కడే ఉండేవాడు పదిహేనవ శతాబ్దంలో ఢిల్లీలో అతన్ని కూడా నువ్వు చెప్పిల్ని వాపసు తీసుకుంటావా తాను అడిగే ఉంటావా అని అడిగితే పాపం దండం పెట్టే వేళ్ళతో ముఖ్యంతో దగ్గర పెట్టుకోకూడదు కానీ సరే నేను చెప్పిన మాటలన్నీ నేను వాపసు తీసుకుంటున్నాను అంటే పబ్లిక్ స్క్వేర్కి వచ్చి చెప్పాను సరే అయితే మీ దానికి అని పబ్లిక్ స్క్వేర్కి వెళ్ళి నేను చెప్పిన మాటలన్నీ వాపసు తీసుకుంటున్నాను క్షమాపణ చెప్పిన క్షమాపణ చెప్తున్నాను అంటే చెప్పాను దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండింగ్ ఫిఫ్టీన్త్ సెంచురీ వెస్టర్న్ హిమీ ఒక్కడే సత్యం రెడ్తున్నారు velandaru murkude ee mottam latinam anta kuda valandaru peda peda gown so veskuni peda peda lashal veskuni elantha anta cheelu danna ophukottuni oops kuda elantha anta most elaborate तरह तरह alli atho kuntaru samapra peethadhipathi saravsola ikka most important ne chethaga paais vaichu deni like that They can be more simple than that. Be simple. Even though. Like Donald Trump says. If he had Obama, this was the simple one. If he had American one, it was the simple one that didn't. Great China. But from一点 with a lot of other problems, someone came for a lot of attention and సరే హిట్లర్ హీ వాజ్ బ్యాడ్ దైన్ డిఫరెంట్ వే దేర్ ఆ గుడ్ గేస్ ఆల్సో హూ హూ ఫాలో ది ప్రోటోకాల్ వెరీ స్ట్రిక్ట్ లేదు అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అది రాజకీయ నాయకులు అధికారులు వాళ్ళు అలా ఉన్నారు కొంతమంది అధికారులు ప్రేమగా మాట్లాడతారు కొంతమంది అధికారులు చాలా పవర్మోట్గా ఉంటారు మనకు అన్నీ కనపడతాయి అది లోక లోక స్వభావం మనం ధర్మానికి కట్టుబడి మనం ఆత్మ ప్రేమ ఇటువంటి సైడ్ ఇలాంటి వాటిని మనం పరిస్థితి చేయాల్సి ఉండి మనం ఒక ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తున్నాం అంటే అర్థమేంటే ఎంత తప్పది హౌ వాట్ ఈస్ లాజిక్ బిహైండ్ దట్ ప్రొఫైల్ వైషుడ్ బి మెయింటైన్ ఎ ప్రొఫైల్ యూ షుడ్ మిక్స్ డే వి అంటే వీళ్ళు అందరినీ ఇలా రాసేసుకుంటూ బోధించుకుంటూ ఉండాలని నా అభిప్రాయం కాదు బీ బీ నార్మల్ డోంట్ డే నార్మల్ జస్ట్ బీ నార్మల్ అలా సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కూడా అసత్యం అసత్యమే అవుతుంది తప్ప సత్యమే అవుతుంది గది నా హౌట్ ఇది అక్సెప్ట్ తర్వాత ఆడవ ఇంద్రియము గురించి మీరు రాసి పెట్టుకున్నారనుకోండి ఒక స్మృతి శ్లోకాలని రాసి పెట్టుకున్నారనుకోండి అలా రాస్తారు నేను లో కొన్ని సూత్రాలు చూసాను శక్తిపాత సూత్రము లోనూ ఉన్నాయి సంస్కృతంలోనే ఉన్నాయి చదువున్న వాళ్ళు రాసిన గుర స్పర్శనైన శక్తిపాతో భక్తి ఒక సూత్రం శక్తిపాతాలు అతి ఇంద్రియమర్థం ప్రకాశతే ఇంకో సూత్రం ఇలా కాబట్టి ఇలాంటి సూత్రాలు ఉంటాయి అంత మాత్రం ఏదో ప్రమాణం అయిపోతాయా అలాంటి స్మృతి రాసి కూడా అన్న స్మృతి అవకలు పదే అటువంటి స్మృతి ంగీతారము కా్రవణమమవభాసతే తదీ అతం వ్యాఖ్యాత ఆ మాలికముకా అయితే వేదంలో కొన్ని మంత్రాల్లో అక్కడక్కడ కొన్ని పదవులు వినపడతాయి అవ్యక్తము అని వినపడు అదిగో ఆ అవ్యక్తం మా ప్రధానమే ఎలా చెప్తాయంటే అవ్యక్తానికి ఇప్పుడు ఉంది మా ప్రధానం కనుక అది మా ప్రధానంలాగా మాకు కనిపిస్తుంది కాబట్టి వేదము మా ప్రధానాన్ని స్వీకరించినది అక్కడ చూస్తాం వేదము మా ప్రధానమును స్వీకరించినది అని ఎవడైనా అర్జులు చేసినట్లయితే ఆ అవ్యక్తం అనే మాట అది ప్రధానానికి సంబంధించింది కాదు అది వేరే అది కఠోపనిషత్తులో ఉన్నటువంటి అవ్యక్తం అనే మాట మీ ప్రధానం కాదా సంతల వివతల పాక సాధించగా ఉంది అనేది మా ప్రధానమనే మాట కుదరదు అవ్యక్తం అర్థం వేరుగా ఉంది అది ప్రధానం కాదు నీ నీ ప్రధానంలాగా అనిపించింది అని నీ ప్రధానం కాదు అక్కడ చెప్పబడుతూ అనే విషయాన్ని ఆనుమానికమప్పైతేషం అనే అధికరణలో మేము విస్తారంగా చెప్తూ ఉన్నాం కార్యస్మృతేరప్రామాణ్యాలనస్మృతేర్రామాణ్యం యుక్తం ఇత్యభిప్రాయ అభిప్రాయం ఏంటంటే మీరు ప్రధాన కారణవాదాన్ని నిరాకరించటానికి పూనుకుని ఇప్పుడు ఈ మహత్వత్వము అహంకారము వీటిని నిరాకరిస్తున్నారో ఏమిటి అని అంటారేమో ఇవి కావ్యములు ఆ ప్రధానం నుంచి పుట్టిన కావ్యములు ఈ కార్యములను చెప్పే స్మృతి సాంఖ్య స్మృతి ఒక శిక్షను ఈ కావ్యముల యొక్క పరిణామాన్ని అంటనే చెప్తుంది ఇక్కడ మేమేం చేశామంటే ఈ సూత్రంలో కావ్యస్మృతిని నిరాకరించాం కావ్యస్మూర్తిని ఎప్పుడైతే నిరాకరిస్తారో కారణ కూడా నిరాకరించినట్టు అవుతుంది ఇప్పుడు మహాత్వం అన్నాడు అనుకోలేదు మహాతత్వం లేక ఏం లేదు ఊరికే అలాగే కల్పన చేసుకొచ్చాము దాంతో సారం ఏం లేదు అని ద్రోషకిచ్చాడనుకోండి మహాతత్వాన్ని ద్రోషకిచ్చితే మహాత్వం ఏ ప్రధానం నుంచి వచ్చిందని వాళ్ళు చెప్తారో దాన్ని త్రోషించినట్టు అంతే కదా ఇప్పుడు జీవులందరూ గురుడు గురుద్ గురుడ్లు వీళ్ళున్నారు అలా ఈ బ్రుడ్లైతే మేము ఒప్పుకోమన్నారు అనుకోండి ఈ జీవులు అనే ఒప్పుకోకపోతే ఒరిజినల్ బ్రుడ్ని కూడా ఒప్పుకోనట్లే అవుతుంది కాబట్టి కావ్యస్మృతి అప్రమాణము అని చెప్పినట్లయితే దాని వలన కారణ స్మృతిని కూడా తులసికూర్చినట్లే అవుతుంది అది దాన్ని కరెక్ట్గా వ్యాఖ్యానం చేయాలంటే కావ్యస్మృతే అప్రామాణ అనగా సాంఖ్య పర్శనంలో మహత్వత్వం మొదలైన ప్రధాన కావ్యములు వాటిని వర్ణించే స్మృతి వాక్యములు అప్రమాణములు అని మనం చెప్పినాము కాబట్టి కారణే స్మృతేటి అదే సాంఖ్య స్మృతిలో ప్రధాన కారణం ఏది కదో దాన్ని గురించి చెప్పే వాక్యములు కూడా అప్రమాణములు తెలియనది తస్మాద్రి నమృత్యనవకాశ ప్రసంగో దోష స్మృత్యనవకాశ ప్రసంగమనే దోషము ప్రధాన కారణత్వాన్ని అంగీకరించకపోతే లేకపోవడం మాత్రమే కాదు మహత్వ స్వార్థులను తిరస్కరించడం వల్ల కూడా స్మృత్యవకాశ ప్రసంగము అనే దోషమును నిరాకరించడమైనది అదో దోషమా అది దోషమేమీ కాదు ఇప్పుడు బోర్డు స్మృతులు ఎక్కడ పడితే అక్కడ స్మృతులు అలా ఎదురుతో ఎక్కడ పడితే అక్కడ ఎవో స్మృతులు ఉంటాయి ఎవరికి తోచింది వాళ్ళు రాస్తారు మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే మీకు ఆచార్యులు రెండు ఆచార్యులు కనపడతారు ఒక ఆచార్యుడు తను చెప్పే పాఠం ఎంతటి పాఠము అనే విషయం అలాంటి పెట్టి ఆ చెప్పే దాని తన స్టాంపు వేస్తూ ఉంటాడు చెప్పి పాఠం ఎక్కువ ఉండదు ఏదో ఉదయం చెప్తాడు దాని మీద తన స్టాంపు వేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ఈ గిరిజనులందరికీ రామనామాన్ని బోధించి హరే రామ హరే రామ అని చెప్పుకుంటారు అని వాళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళందరి చేత హరే రామాన్ని చెప్పించి వాళ్ళందరికీ శ్రీరాముని యొక్క ఫోటో హనుమంతుని ఫోటో ఎందుకంటే గిరిజనులంటే కొంచెం హనుమంతుని అంటే ప్రయత్నిపడుగుతారు కర్మల్ ఫోటో ఇచ్చారు నేనన్నాను మీరు హరే రామ నామకీర్త జారు ఈ ఫోటో ఇచ్చారు రాముల ఫోటో ఇచ్చారు హనుమంతుడు మీ ఫోటో మీ ఫుటో ఎదురు అంటే ఏమిటనమాట చెన్నమైన మిషన్ వాళ్ళు చెన్నమైన స్వామి ఫోటో ఇచ్చి దయానంద మిషన్ వాళ్ళు దయానంద స్వామి ఫోటో ఇచ్చి రామకృష్ణ మిషన్ వాళ్ళు వివేకానంద ఫోటో ఇచ్చి ఆ ఫోటో కూడా పెడుతూ ఉన్నాను పక్కన వివేకానంద అంటే పర్వాలేదు హిస్టరీ ఇప్పుడు నేనున్నా నా ఫోటో అది కూడా ప్రారంభించే ఇక్కడ మీరు అలా మెట్లెక్కగా మెట్లకి లేఫ్ట్లో ఒక ఫోటో పెట్టడం అలా మెట్లెక్కి రాగానే అక్కడ వాళ్ళు ఫ్లేక్ ఒకటి పెట్టారు ఆ ఫ్లేక్ పైన మనం ఫోటో పొందపెట్టేయడం లోపలికి రాగానే వేయకుండా పెద్ద ఫోటో పెట్టడం బాత్రూములో కూడా పెట్టేదాన్ని ఫోటోలు తర్వాత పుస్తకాల మీద ఫోటోలు పెట్టాడు పాఠంలో తన స్టాంప్ పెట్టేస్తా ఉంటాడు ఇలాగ ఉంటారు ఆచారాలు ఇది ఒక వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆచార్యులలోని స్థాపించుకోవాల్సిన ఆవశ్యకతను వాళ్ళు ఫీల్ అవుతారు దాంట్లో ఉండే అజ్ఞానాన్ని గమనించాలి దాంట్లో ఉండే అజ్ఞానం ఏమిటంటే మీరు ఈ వేదాంత శాస్త్రము యొక్క అధ్యయనము అధ్యాపనము వీటిని పట్టుకుని వీటి ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని మీరు నిర్మాణం చేసుకుంటున్నారు ఒక దర్శనాన్నిదే మీరు నిర్మాణం చేసుకుంటున్నారు దిస్ ఈజ్ అూజ్ మిస్టేక్ అనే సత్యాన్ని వాళ్ళు అర్థం చేస్తారు ఇది చాలా పెద్ద దోషము అనే సత్యాన్ని గమనించాలి సో ఇంద్రుడికి ఒక ఉపదేశం ఇంద్రుడికి ఏ ఉపదేశం కావాలంటే ఏ దేని యొక్క ఉపదేశంతో నా ఇంద్ర పదవి సురక్షితముగా ఉండను నేను దేవేంద్రులుగా ఉంటూ సకల లోకములపై పూర్ణమైన ఆధిపత్యము కలిగి అటువంటి ఉపదేశమును ఇంద్రుడు కోరిన్నాడు ఇంద్రుడు అటువంటి ఉపదేశం ఉంటే చెప్పండి అని కోరుకున్నాడు కోరుకొని ప్రజాపతి గారు జరిగి వచ్చారు వస్తే ప్రజాపతి గారు ఏం ఉపదేశం చేశారంటే ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాంట్లో ఇంద్రులు ఇంత నిధులు ఉంటారు అలాంటి చేస్తారు దాంట్లో భయం పసి వాడికి భయం జరుగుతుంది ఏమిటి నేను ఒకళ్ళు ఉండాలి నా చేత దర్శించబడే ఉండాలి వాటిపై నాకు ఆధిపత్యం ఉండాలి కానీ అది ఒక లేక నేను లేక ఆధిపత్యము లేక అటువంటి దర్శనము వల్ల మేము ఏముండవు ఏం దర్శనం అది ఏ దర్శనం నేను ఉండవు లోపములు ఉండవు తెలుసుకునే వాళ్ళు తెలియబడేది ఉండదు ఆధిపత్యము ఉండదు ఇది దర్శనము ఆయన భయపడ్డాడు ఆయన కోరుకున్న దర్శనాన్ని ఆయనకి చెప్పాలి ఆయన గాయబోయిపోయే ఆయనే లేకుండా పోయే దర్శనాన్ని ఆయనకి చెప్పడం ఏమిటి ప్రజాపతి అని శంక దానికి సమాధానం ఏమిటంటే ఆయనకు ప్రియమైన దర్శనాన్ని ప్రజాపతి చెప్పడం ఆయనకు హితమైన దర్శనాన్ని ప్రజాపతి చెప్తాడు ఆయనకి ప్రియమేమిటి తాను ఇంద్రుడిగా ఉండి మరింత శోభగా ప్రకాశిస్తూ సకల లోపంలోనూ తన కబ్ద్యాలు పెట్టుకోవడం ఆయనకి ప్రియమే కానీ ఆయన అది హితము కాదు ఎందుకు హితము కాదు అంటే తాను ఇంద్రుడు వేరు తన చేత పాదించబడే లోకములు వేరు అనే ద్వైతము నందు భయము తప్పదు ఆ భయం ఇంద్రుడికి కూడా తప్పలేదు అంచేత ఆ ఇంద్రుడు కూడా ఆ ద్వైత భయములో ఉంటాడు అంచేత సంసార భయము అలాగే మిగిలే ఉంటుంది కాబట్టి ఇంద్రునకు హితము కాదు కనుక అధ్యక్ష ప్రజాపతి ఈ విధంగా ఉపదేశించారని మీకు అష్టమాధ్యాయం చాలూ కదా ఆ ప్రసంగం వస్తుంది అవి రోజు రోజు ఆ ప్రసంగా కాబట్టి సో ఆచార్యుడు ఒక రకం ఆచార్యుడు ఎలా అధ్యయన అధ్యాపనముల ద్వారా తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుని ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్నాడో అప్పుడు ఎదురు వ్యక్తులందరూ కూడా ఎలా కనపడతారు తనకంటే తక్కువ వాళ్ళగా తాను దేవుడికి దగ్గరవాడుగా అటువంటి వ్యక్తిత్వాన్ని ఒకటి వారు కల్పించుకుంటారు ఈ కనపడతారు చాలా ఉంది సరే మంచిది మేము మీకు మంగళాశాసనము చేసుకున్నాము అంటే మంగళాశాసనం చేసినట్లయితే ఏమవుతుంది మేము చెప్పినటువంటి మా మంగళాశాసనము మీరు స్వర్గానికి వెళ్ళినప్పుడు మేము చేసిన మంగళాశాసనము వారికి చాలా ఉపకరిస్తుంది అలా నా వారు మంగళాశాసనము చేస్తున్నారు అనే అక్కడ స్వర్గంలో అక్కడ ఉండే అఫీషియల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీరిని రిసీవ్ చేసుకున్నప్పుడు వీరు మామూలుగా పుణ్యం చేయడం మాత్రమే కాదు చాలా నా గురువు గారి మంగళా శాసనంలో వీరికి దిట్టంగా ఉన్నాయి అని అది కూడా ఎడ్యూషనల్ క్వాలిఫికేషన్ కింద తీసుకుని ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ ఐ స్టాండ్ లైక్ స్పెషల్ పవర్ కనెక్టెడ్ టు గాడ్ ఇది ఇది అది చిన్నపతి వెళ్ళినట్లయితే మీరు మామూలుగా వెళ్తే అక్కడ మీ మొహాన్ని కూడా చూడరు కానీ ఇక్కడ నుంచి ఒక సెక్రఫరియట్ ఒకటి పుస్తకం వెళ్ళినట్లయితే ఈ సెక్రటరియట్ నుంచి మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ రకంగా గురువు యొక్క మంగళా శాసనము వైకుంఠంలో మీకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ని ఇప్పిస్తుంది అని చెప్పి ఈ ఎస్టాబ్లిష్ మ్యాన్ బిట్వీన్ ది రిమోట్ ఇలాంటి ఆచార్యులు కొంతమంది ఇంకో రకం ఆచార్యులు ఉంటారు వాళ్ళు ఆచార్యుల యొక్క వ్యక్తిత్వానికి ఏ రకమైన ప్రాముఖ్యము ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టి నేనొ్యక్తిని మీరు వ్యక్తిని అయితే తత్వమే లేదు తత్వంలో వ్యక్తులు ఉండదు తత్వమే నిధులు అని కేవలము దర్శనములు మాత్రమే ముందు ఆచార్యులు కొంతమంది ఉంటారు జనులు ఈ ఇటువంటి ఆచార్యుల జోలికి వెళ్ళవచ్చు ఉంటారు తప్ప మోస్ట్లీ మోస్ట్లీ నేను జరువులు ఎందు చూసుకుంటానంటే ఆ పేరఫర్నే చూసుకుంటా కాబట్టి కపిల మహర్షి గొప్పవాడు చాలా గొప్ప ఆచార్యుడు కాబట్టి ఆయనకి పెద్ద పేరు ఉంది కాబట్టి లోకంలో ఆయనకి బోల్డ్ అంత ఉంది కాబట్టి ఆయన చెప్పింది సత్యం అవుతుందా అలా ఉండదు యూ మేబీ బట్ హీ హ్యాస్ మిస్టేక్ అండ్ హెస్ మిస్టేక్ అని అసలు ఇదంతా ఈ ప్రసంగం ఉంటాను ఎందుకు సృత్యనవకాశ ప్రసంగం అనే దోషము ఉండదు అలా నా గొప్పవాడు చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ అయి ఉండాలి మీరు చెప్పేది ఆ గొప్పవాడు చెప్పిన దానికి అనుకూలంగా లేదే అనే దాన్ని ఒక దోషంగా ఎత్తి చూపించడం అనేది సరికాదు తర్కాపృష్టం భంతున్న విలక్షణవాత్ ఇతరభ్య ఇంతవరకు సాంఖ్య స్మృతిని తిరస్కరించడానికి కేవలం శృతి ప్రమాణాన్ని ఆశ్రయంగా చేసుకుని తిరస్కరించాలి ఈ స్మృతి శృతి శృతికి అనుకూలంగా ఉందలేక శృతి ప్రమాణము శృతికి అనుకూలమైతే అక్సెప్టబుల్ లేకపోతే కాదు అనే బేసిస్ తోటి కేవలం శృతిని ఆశ్రయంగా చేసుకుని సాంఖ్య నిరాకరించాలి ఏమైనా శృతి చెప్పడం మనం అలాగే స్థుతి చెప్పింది చెప్పిందా లేదా స్థుతి చెప్పిన దానికంటే అదనమైన దాన్ని చెప్పిందా అనే పాయింట్ పక్కన పెట్టి చెప్పినది ఎలా ఉంది లాజికల్ గా ఉందా లేదా జగత్ మీరు స్థుతి చెప్పడము చెప్పకపోవడము ఇవన్నీ పక్కన జగత్తు జడము దీన్ని జడమైన కారణం నుంచి పుడుతుంది జగత్తులో సుఖదుఖ మోహములనే మూడు కార్యములు కనపడుతున్నాయి కాబట్టి ఆ కారణమునందు మూడు కారణాంశములు సత్ప్రదిష్ట మోహనములు ఉంటాయి అవి ఈక్వేబ్రియంలో ఉన్నప్పుడు కారణము డిస్టర్బ్ అయినప్పుడు కార్యరూపమై జగత్తుగా పరిణామము పరిణామవాదము ఇదంతా చాలా లాజికల్గా బిల్డప్ చేసుకొచ్చాం కదా దాంట్లోనే మహత్తత్వము ఇత్యాదులు కూడా మేము లాజికల్గా బిల్డప్ చేశాం కాబట్టి మేబీ మేము చెప్పింది శృతి చెప్పిన విద్యార్థిగా మేము చెప్పుండకపోవచ్చు శృతి యొక్క స్టాంప్ మాకు ఉండకపోవచ్చు కానీ లాజిక్ గా మేము చెప్పిన దాన్ని నువ్వు కాదు ఎలా అంటావు అనే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని టేకప్ చేసి నవరక్షణత్వాత అని మొదలయ్యే అధికరణంలో ఆచార్య ఉన్మతిష్యతి ఉన్మతిచ్చేదంటే పచ్చది చేసి పెడతాడని అర్థం దాంట్లో ఏం నిడవదు ఆ లాజిక్ ఏం ఇవ్వదు ఇంకా లాజిక్ లాగా ఆచార్యుడు ఒక ఆరు నవ్వు సూత్రాలు డగన్ సూత్రాలు ఉన్నాయి అధికరణాలు ఆ సూత్రాలన్నీ పూర్తయ్యేపటికీ ఈ లాజిక్ అంతా కూడా తేలిపోతుంది ఏ పెద్ద మేఘాలు వస్తాయి పరసం పడుతుందేమో అనుకుంటా దాని వచ్చి తేలిపోతుంది అలా కాబట్టి అక్కడ ఇంత శృతిని పట్టుకుని ఆశ్రయించి చెప్ప సమాధానం చెప్పడం ఉండదు కేవలం లాజిక్ బేసిస్ అధికరణం సాగుతుంది అక్కడ ఆచార్యుడు సాంఖ్య సిద్ధాంతాన్ని తోసి చంబోతున్నాడు ఉన్మతిష్టి అక్కడికి యోగము కలిసి చుట్ట సాంఖ్యము యోగము కలిసి ఉంటాయి చెందా ఉండాలా సాంఖ్యానికి యోగానికి తేడా ఒక్కటే అంశం సాంఖ్యంలో ఈశ్వరుడు ఉండడు యోగంలో ఈశ్వరుణ్ణి పెట్టుకున్నారు వాళ్ళు ఈశ్వరుణ్ణి అడాప్ట్ చేసుకున్నాడు పతంజలి చూశాడు పతంజలి నాటికి కపిల స్మృతి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది వేదము ఉన్నది కానీ కపిల స్మృతి ప్రసిద్ధంగా ఉన్నది పతంజలి దృష్టిని అది ఆకర్షించింది పతంజలి ఏం చేశాడంటే ఈ కపిలస్మృతి చాలా బాగున్నది అని కపిల మహర్షికి సృష్టినాడు నా అభిప్రాయం కపిలుడు ఆశ్రమంలో కూర్చుని చదువుకున్నాడని కాదు మధ్యలో కొంత టైం గ్యాప్ ఉంటుంది కపిల మహర్షి యొక్క సిద్ధాంతాన్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు కానీ పతంజలికి ఏమనిపించిందంటే ఈశ్వరుడు లేడు అని చెప్పడము సరిగ్గా లేదు ఈశ్వరుడు ఉండాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాడు ఆయన ఆ ఒక్క అంశము హీ వాంటెడ్ టు యాడ్ ఎడ్యూషనల్ ఈశ్వరుడు ఉండాలి ఇట్స్ అన్ ఎడిషనల్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యూషనల్ పాయింట్ సాంఖ్యాతో పోలిస్తే హీ యాడెడ్ గా సో మచ్ యోగా యోగము పతంజలి చెప్పింది యోగ దర్శనము సో యోగ దర్శనానికి ఇంకో పేరు ఏమిటంటే శేష్ ఫల సాంఖ్యము అనే పేరు వచ్చింది అంటే సాంఖ్య దర్శనానికి ఈశ్వరులు జోడిస్తే అది యోగ దర్శనం అయిపోతుంది అది ఒక్కటే మార్పు కాదు అది ప్రధానమైన మార్పు అది కాకుండా సాంఖ్య దర్శనంలో సమ్యక్ దర్శనము అంటే ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన ఉపాయం ఏదైతే కావదో యోగ సాధన అంటారు సారా దాని డీటెయిల్స్ చాలా స్కెచ్ఛీగా ఉన్నాయి సరైన డీటెయిల్స్ లేవు ఆ డీటెయిల్స్ అన్నిటిని నేను బాగా వర్కౌట్ చేసి పెట్టాడు అది ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ విత్ యోగ దర్శనం అంతేకాకుండా సాంఖ్య దర్శనంలో సిద్ధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు కపుల మహర్షి గాడ్ బ్లెస్ హిస్టోన్ ఆయన ఆకాశంలో ఎగరడం నేల సబ్మరీన్ లాగా వెళ్ళిపోవడం ఇలాంటి సిద్ధులకు అవకాశం ఇవ్వలేదు సిద్ధులు ఎలా ఉంటాయో చెప్పంటారా అసలు సిద్ధి యొక్క సైకాలజీ మీరు చెప్తూ చూడండి మనం మామూలుగా చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం నేల మీద నడిచి వెళ్తూ ఉంటాం పక్షి ఎదుగుతూ ఉంటుంది వీరికి అనిపిస్తుంది అనే పక్షి చోట ఎంత ఎలా ఎదురు వెళుతుందో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే పక్షి డైరెక్ట్గా సింగిల్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది దాన్ని క్లోజ్ ఫ్లైయింగ్ డిస్టెన్స్ అని అంటారు ఇప్పుడు దేవదత్తుడి ఇంటి దగ్గర నుంచి యజ్ఞదత్తుల ఇంటికి వెళ్ళాలనుకోండి కాకి అరవై నిమిషం పట్టదు ఎందుకంటే ఇలా లేచి ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి ఎగిరి వెళ్ళిపోతుంది అదే మనం వెళ్ళాలంటే ఈ సందు చూకా వెళ్ళి అక్కడ మళ్ళీ ఎలా వైపు తిరిగి మళ్ళీ ఇంకో సందు తిరిగిన చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి అరగంట పడుతుంది మనకు వెళ్ళాలి ఇలాంటివేమో వీళ్ళు చూసినప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది అంటే తిరిగి హౌ హౌ గుడ్ ఇట్ వీ ఇఫ్ ఐ లైక్ దట్ బర్డ్ అంటే వీళ్ళకి అనిపిస్తుంది అనిపించగానే దట్ ఈస్ ఏ సిద్ధి ఎగర ఒక సిద్ధి దానికి సైకాలజీ ఆఫ్ సిద్ధి తర్వాత గ్రద్ద ఎక్కడో పైన ఉంటుంది వీళ్ళందరూ అబ్జర్వర్స్ ఈ ఋషులందరూ చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు ఎక్కడో పైన ఉంటుంది మైలు ఉంటుంది కానీ కింద కోడి పిల్ల కిక్కి కిక్కీలో కిలుకుతూ ఉంటుంది మట్టి ఆహారం కోసం ఆ కోడి పిల్ల చిన్న పిల్ల కోడి ఎంత ఉంటుంది చల్లి కూడా ఎక్కడ ఉంటుంది కేవలం నాలుగు ఐదో పిల్లలు ఎలా ఎలా కట్ చేసి ఆడుతూ ఉంటాయి మనకు కూడా కనపడవు సరిగ్గా సైకిల్ మీద వెళ్తుంటే కనపడి చాలా ఉంది అది ఎలా బులిబులి ఉంటుంది దాన్ని చూస్తుందని అంతేకా అక్కడి నుంచి చూసి ద్రద్దచూపు అంటారు చూసిందంటే అక్కడి నుంచి చూసి ఐడెంటిఫై చేసుకుంది టార్గెట్ని మహావేగంతో డ్రైవ్ చేసి దాన్ని తీసుకునేటటువంటి ఆ చూపు దూరం ఉన్న దానిని కూడా క్లియర్గా చూడగలగటం గ్రద్ద చూసినట్లుగా నేను చూడగలిగితే ఎలా ఉంటుంది అని వీడికి అనిపిస్తుంది ఎందుకంటే దూరం నుంచి చూస్తూ ఉంటాడని సంఖ్య కనపడదు గ్రద్ద అయితే బాగా చూడగలిగేదే అనుకుంటాడు దేని ఈ విశ్వలైతే సిద్ధి ఇలాంటి సిద్ధులన్నీ పోగేసి ఒక పదం ఒక చాప్టర్ కలిగి డైరెక్టేషన్ అయినాడు పదం ఏం చేసుకుంటారు ఈ సిద్ధులు ఆ డౌట్ ఆయనకే వచ్చింది ఏం చేస్తున్నారు ఈ సిద్ధులు ఇవన్నీ వేస్తుందా అనే డౌట్ ఆయనకే వచ్చింది వచ్చి ఎవరన్నాడంటే సమాధం ఉపసర్గాహార్య అనే సిద్ధయ సమాధం ఉపసర్గాహార సూత్రం అమరా లోక వ్యవహారంలో ఇవన్నీ సిద్ధులుగా సిద్ధులుగా అనిపించుకున్నా అంటే స్పెషల్ పవర్స్ అనమాట సిద్ధి అంటే అలా అనిపించుకున్నా సమాధి దగ్గరికి వచ్చేప్పటికీ సమాధి అంటే ఆత్మస్వరూప నిష్ట అది ఆయన ఒప్పుకున్నాడు పతంజలి కూడా అలాగే తీసుకున్నాడు సమాధి శబ్దానికి అర్థం సమాధి దగ్గరికి వచ్చేప్పటికీ ఈ సిద్ధులన్నీ కూడా ఆటంకములైపోతాయి పెద్ద ప్రతిబంధకాలుగా తయారవుతాయి అని ఆయనే చెప్పాడు ఈ సిద్ధులన్నీ వర్ణించినాయి ఇది ఒక యజృష్టం వల్ల అంశం ఇలాంటి కొంత డీటెయిల్స్ ఎక్స్ట్రా డీటెయిల్స్ పెట్టుకున్నాడు సాధనలో డీటెయిల్స్ సిద్ధులలో డీటెయిల్స్ పెట్టుకున్నాడు డాక్టరల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కపిలుడికి పతంజలికి ఒక్కటే ఒక్క ఈశ్వరుడు రెక్క ఆ ఈశ్వరుడు ఎవడు ఈశ్వరుడు ఎవటో చెప్పాలి కదా ఈశ్వరుడు ఎవటో చెప్పాల్సిన బరువు కపిలుడికి నేను ఆయన నిరాకరించాడు ఈశ్వరుణ్ణి పతంజలి స్వీకరించాడు కాబట్టి ఈశ్వరుణ్ణి పతంజలి చెప్పాలి ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు జీవ నానాన్ని అంగీకరించిన వాడు జీవులందరూ వేరు వేరు ద్వైతులు వీళ్ళందరూ కూడా అందరూ కూడా ద్వైతీయే ఆయన ఏమన్నాడంటే ఈ జీవులందరూ పురుషులు వీళ్ళు వ్యక్తులు ఇండివిజువల్ సుజీవులందరూ ఆయన కూడా ఇంకో ఇండివిజువల్ ఈశ్వరులు ఎలాంటి ఇండివిజువల్ వీళ్ళకి లేని సిద్ధులన్నీ ఉన్నా ఇండివిజువల్ స్పెషల్ ఇండివిజువల్ అన్నాడు ఆయన పురుష విశేష ఈశ్వర ఒక స్పెషల్ ఇండివిజువల్ విజేశ్వర ఆయనకి ఈ సిద్ధులన్నీ ఆయనకి అతి సహజంగా వీళ్ళు సాధించి సంపాదించుకోవాలి ఆయనకి అతి సహజంగా ఉంటుంది ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆ సిద్ధ లోకాలు అక్కడ ఆ లోకాన్ని స్పెసిఫై చేయడం అంటాడు సిద్ధులు వీళ్ళు యోగ సిద్ధులు గలవాడు కూడా వీళ్ళు దూరం గల నశక్తి ఉంటుంది వీళ్ళ ఊహలు అలా ఉంటాయండి వాళ్ళ కల్పన అలా ఉంటుంది యోగీ సాత్మకత కలిగితే మీకు దాంట్లో కనపడుతుంది ఆయన ఓ రోజు పొద్దున్న జలంధరలో కనపడతాడు కానీ అంతకుముందు రాత్రి అక్కడ టైరీ గడవాడిలో ఉన్నాడు ఆ రాత్రి అక్కడ ఉండి తెల్ల రేపటికి వచ్చేడు అంటే అదేదో సిలిసి ఉంది ఆయనకి అని అలాగే ఆ కసలు ఎక్కడో ఉంటాడు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు అనేక లోకాలు ఉంటాయి ఆ లోకాల్లో లోకంలో ఉంటాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు సర్వసిద్ధులు ఉన్నవాడు పురుష విశేష స్పెషల్ పర్సన్ ఇంకా ఏమిటి స్పెషాలిటీ ఈ మన ఇండివిజువల్స్ అందరూ వీళ్ళకి ఎప్పుడూ సంసార దుఃఖాలే ఈ సంసార వీళ్ళ పేరే సంసారాలు వీళ్ళకి ఎప్పుడూ చెప్ప క్లేషలు దేవుడికి రాగం ద్వేషం దుఃఖం అజ్ఞానం ఇవన్నీ వీటితో స్వతమతమవుతూ ఉంటారు మరి దేవుడు మాట ఏమిటి ఆయన కూడా ఇండివిజువల్ ఇవేమీ ఆయనకు ఉండదు